కీర్తన నూట నలభై ఆరు ఇందిరయుతానుగూడి ఇటెవరాొసగుతా సందడించి దిక్కులెల్లా సాధించి నిధిగో వేదములే గుర్రములు విష్ణుని రథమునకు వాదపు శాస్త్రములే తీవ్రభూపగాలు పాదగు పంచభూతాలే పరువు బండి కండ్లు ఆదిగొని మనోవీధులందుగీనిదివో జీవులెల్లా సారథులు శ్రీ విభునితేరునకు కావించుని జ్ఞాలు పడిగల గుంపులు భావించ తన ప్రకృతి పట్టపు సింహాసనము వేవేలు సంపదలతో వెలసి నేడిదివో చందురుడు రవియునో సరసపైడి కుండలు చెందిన పుణ్యములెల్ల సింగారాలు అందపు శ్రీవేంకటేశుడు అలమేలు మంగతానూ కందువల మెరయుచు Karunin Chini Diwo